శిరసాగరీకరచారుమూర్త భోగభోగియనీయశాయి మాధవాయ మధువిద్విషే నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిృయే సిష్టాయ నమో నమ ప్రవ్రజంతమనుపేతమపేతృత్యూ ద్వైపాయనో విరహాతురాజుహావత్రేతి తన్మయతయా తరవేదు తౌతహృదయం మునిమానతోస్మి శ్రీ గురుభ్యో నమ శ్రీమతి దత్తాత్రేయాయ నమ శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక సచ్చిదానందమాగణపతి స్వామివారి సన్నిధిలో విజయానందీర్థమహాస్వామివారి సన్నిధిలో ప్రణతితతిని సమర్పిస్తూ సభలో ఆశీను లేనటువంటి పండితుల మహానుభావుల భక్తుల వారందరినీ స్వరూపానురూపంగా సేవిస్తూ నిన్న స్వామివారు భక్తి గురించి విజ్ఞాపన చేయమని ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞను అనుసరించి అస్మద్గురుచలన కృపా విశేషలేశం వలన కాసేపు భాగవతంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ప్రభావాన్ని కాదు నిర్హేతుక కృపా సముద్రుడి గురించి యొక్క ప్రభావాన్ని కాసేపు కీర్తించేటువంటి అవకాశం కలిగినందుకు ముందుగా స్వామివారికి మా సోదరులకి అందరికీ కృతజ్ఞతలు తిరుపులు చేస్తూ విష్ణువంశా సంభూతుడైనటువంటి పరాశరాత్మజుడు వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలు అలాగే బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రాసినప్పటికీ ఆయన మనస్సుకి ప్రశాంతత పొందనేటువంటి స్థితిలో దేవర్షి అయినటువంటి నారదులు వారు ఉపదేశం ఆయన భాగవత రచన చేశారు అని మనకు భాగవతంలో కనిపిస్తుంది భగవద్గుణములను కీర్తిస్తే కానీ జీవుడికి ఉత్తమమైనటువంటి గతి కలగదు అని నారదులు వారి ఉపదేశిస్తారం ఆ దాన్ని అనుసరించి మహానుభావులు వేదవ్యాసులు వారు పన్నెండు స్కంధాలలో మహాభాగవతాన్ని మనకి రచించి ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని ఆయన అనుగ్రహించాడు ఆ పురాణాన్ని దాంట్లో ఎన్నో విషయాలని ఆయన క్రోడీకరించారు దాంట్లో భక్తి తత్వం గురించి అన్ని చోట్ల భక్తి తత్వమేతంటే మొదటి దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా భక్తి తత్వమే కనిపిస్తుంది మామిడి పండు ఎటువైపు కొరుక్కున్నా తీయగానే ఉంటుంది పటికి బెల్లం ఎటువంటి విరిచి నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది అలాగే భాగవతంలో ఏ అంశం చూసినా ఏ పేజీ తీసినా ఏ శ్లోకం చదివినా భక్తితత్వమే కనిపిస్తుంది అందుకనే ముహరోహో రసిక బావుగా రసిక అంటాడు ఆయన అటువంటి భాగవతంలో ఏదో ఒక చిన్న విషయం గురించి మనం కాసేపు అనుసంధానం చేసుకుందాం క్షీరసాగరాన్ని వధించారు రాక్షసులు దేవతలు శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం చేత బలంచేత అతని ఆజ్ఞ మేరకు వధించారు మొత్తానికి అమృతం పుట్టింది ఆ అమృతాన్ని పొందడంలో దేవతలు రాక్షసులు కాసేపు వాదులాడుకోవడం ఈ లోపల నారాయణుడు మోహిని అవతారంలో వచ్చి దేవతలకి పంచడం రాక్షసులకి అమృతం దక్కకపోవడం జరిగింది అక్కడ వ్యాసులు వారే అంటారు ఇది అన్యాయం కదా ఇద్దరు కష్టపడినప్పుడు అని దానికి సమాధానం చెబుతారు పావుకు పాలు పోసినట్లు అవుతుంది రాక్షసులకి అందిస్తే ఈ అమృతాన్ని ఎంచేత వాళ్ళు రజోగుణం కంటే తమోగుణం ఎక్కువగా కలిగినటువంటి వాళ్ళు తమోగుణం కలిగినటువంటి వాడు ఎప్పుడూ హింసని కోరుతాడు రజోగుణం కలిగినటువంటి వాడు క్రోధాన్ని గమ్మును పొందుతాడు తీవ్రమైనటువంటి స్థాయి క్రోధం అది సులువుగా ఉంటుంది వాడు చాలా సులువుగా క్రుద్ధులవుతారు దాంతో హింసని వాళ్ళు కోరుతారు కనుక హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి అమృతాన్ని కనుక అందజేస్తే లోకం అంతా చాలా క్షీణిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నారాయణుడు మోహిని రూపంలో వాళ్ళకి అందకుండా చేయడం జరిగింది తర్వాత సరే ఎవరి తన వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత రాక్షసులు చాలా చింతించారు మనోష్ణపడ్డాము కానీ అన్యాయం చేయబడ్డాం శ్రీహరిమూలాన్ని అలా చాలా కొత్త కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు వైరోచనుడు బరి అతను రాజ్యానికి వచ్చాడు అతను ప్రహ్లాదుడికి మనవడవడం కారణం మహానుభావుల యొక్క సాంగత్యం ఒక కారణం అతను ధర్మబద్ధంగా జీవనం చేసినవాడు అయితే ఈ ఉండేటువంటి జనం ఉంటారు కదా మిగతా రాక్షస ప్రముఖులు వీళ్ళు మనం ఎలా ఎలా ఇలా ఎలా బలనప్పుడు బలైనప్పుడు మనం అన్యాయం చేయబడ్డాం అని చెప్పడం మూలాన్ని అతనిలో కూడా కొంత రజోగుణం ప్రేరేపింపబడి అరే రే మనం నిజమే అన్యాయం అయిపోయాము మన న్యాయాన్ని పొందాలి కనుక మనం కూడా మనం మళ్ళీ దేవతల మీద యుద్ధం చేసి మనం విజయాన్ని పొందాలి అని అనుకున్నాడు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయం జరిగింది సరే యుద్ధానికి సన్నద్ధమయ్యారు దేవతలతో బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది కానీ వాళ్ళ అమరులు వీళ్ళు వాళ్ళు అందరి ఆశమైపోతున్నారు ఎవరికన్నా వాళ్ళ రాక్షసులు పారిపోతున్నారు ప్రాణాలు దక్కించుకుంది చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు ఈ పరిస్థితి చూసి బరి ఆలోచించి యుద్ధాన్ని విరమించేసి మళ్ళీ స్వస్థానానికి వచ్చేశాడు ఆలోచించారు పందలాధరితోనూ దీనికి ఒక్కటే మార్గం ఏమిటంటే మన బుద్ధి సరిపోదు గురువులు మనం ఆశ్రయించాలి గురువుల ఉపదేశాన్ని అనుసరించి కనుక మనం ముందుకు పెడితే మనం తప్పకుండా విజయాన్ని పొందుతాము అని ఆలోచించుకున్నారు బలి చక్రవర్తి సరే శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు ఆశ్రమానికి చక్రవర్తి అయినటువంటి బలి ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఆయన అనుగ్రహాన్ని పొందాడు మొత్తానికి ఆయన బ్రహ్మాండమైనటువంటి ఒక యాగం చేయించాడు విషయుద్ యాగం ఒక యాగం చాలా గొప్ప యాగం అది అందులోనూ భృగవంశీయులైనటువంటి వాళ్ళే ఋత్విక్కులు శుక్రాచార్యురు వారి ఆంధ్రయంలో నడిచింది ఆ యాగం యాగం పరిపూర్ణమై పూర్ణాహుతి అయిన వెంటనే అగ్నిహోత్రుడు ఒక బంగారు రథాన్ని అనుగ్రహించాడు బలి చక్రవర్తి రథమే కాదు రథానికి కట్టవలసినటువంటి గుర్రాలు కూడా అగ్నిహోత్రంలో వచ్చాయి ఒక దివ్యమైనటువంటి ధనుస్సు అక్షయతునీరాలు అభేద్యమైనటువంటి కవచం ఇవి అగ్నిహోత్రులలోంచి అగ్నిహోత్రుడు ఆయన అనుగ్రహించాడు బరి చక్రవర్తికి గురు అయినటువంటి శుక్రాచార్యులు వారు జలజం అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శంఖాన్ని ఆయన అగ్నిహోత్రుడు సాక్షిగా శిష్యుడైనటువంటి బరి చక్రవర్తికి అనుగ్రహించాడు ఈ సముదాయం చెప్పడంలో ఒక విశేషం ఏమిటంటే వెళ్ళేది యుద్ధానికి దేవతల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధనుస్సు అవసరం తునీరాలు అవసరం బాణాల అవసరం రథము అవసరం గుర్రాల అవసరం ఇవి శత్రువులను జయించడానికి అవసరమైనటువంటి సాధన సామాగ్రి శంఖం దేనికి తన తపశ్శక్తితో అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహంతో శుక్రాచార్యులువారు జరజము అనేటువంటి ఒక శంఖాన్ని సృష్టించి పరిచక్రవర్తికి ఇచ్చాడు దాని గొప్పతనం ఏమిటి అంత శ్రమ ఎందుకు బడ వహిస్తుంది శుక్రాచార్యులు వారంటే శంఖము చక్రము గద కత్తి ఇవి ఇటువంటివన్నీ కూడా ఎలాగైతే శత్రు సంహారకాలో శంఖం కూడా శత్రు సంహారకమే శంఖం శత్రు సంహారం చేసినట్టుగా ఎక్కడా కనిపించదు కదా మనకి ఏ పురాణంలోనూ కానీ ఒక్క చోట ఉంది ఉంది సైంధవధ రోజుని వ్యూహంలో వ్యూహం వ్యూహంలో వ్యూహం ఏడు వ్యూహాలు పన్నాడవాడ ద్రోణాచార్యులు వారు ఒక్కొక్క వ్యూహాన్ని భేదించుకుంటూ అర్జునుడు వెళ్ళాలి ఉన్నవాడు అర్జునుడు మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోయారు సంధ్యా సమయం లోపల సైంధవుని వధించకపోతే అగ్నిలో నేను దూకుతాను అని ప్రతిజ్ఞ చేసేసాడు అప్పటికే ముందు రోజు రాత్రే అర్జునుడు అభిమన్యుధక ప్రతీకారంగా ఎన్నో వ్యూహాలైనా ఇంకా బోళ్ళు ఉండిపోయాయి ఎక్కడున్నాడు తిరిగి ఇంకా రెండు మూడు వ్యూహాలు ఉండిపోయే మధ్యాహ్నం మూడు గంటలైపోయింది కృష్ణమూర్తి చూశారు సూర్యుడు అప్పుడే పశ్చిమ దిక్కుకి నెమ్మదిగా వారిపోతున్నాడు ఇంకా ఎన్నో దాటాలి చూశాడు ఆయన అంచనా వేసుకున్నాడు వెంటనే ఆయన తన యొక్క పాంచజన్యాన్ని తీసి ఒక్కసారి ఊదాడు పాంచజన్యాన్ని రథం ముందుకు వెళ్ళడానికి చుట్టూ అక్షోహిణీ శేన అడ్డుపడిపోతున్నాయి రథచక్రాల కింద ఎంతకని చంపుకుంటూ వెళ్తాడు అర్జునుడు అయితే మాత్రం ఆ పరిస్థితుల్లో ఆయన పాంచజన్యాన్ని ఊదితే ముందున్నటువంటి సుమారుగా ఒక అక్షోహిణీ శేన ఆ నాదాన్ని భరించలేక చెవుల్లోంచి ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి రక్తాన్ని చిమ్ముకుని చాప చుట్టలా పడిపోయాయి మేర అంటే ఒక్కసారి ప్రధాన అగ్రవ్యూహంలో చూపించంఖాన్ని అనుగ్రహించాడు శుక్రాచార్యులు వారు చక్రవర్తి సరే యుద్ధానికి బయలుదేరారు ఇంద్రుడు భయపడుతున్నాడు ఇదంతా విని సరే ఇలా మనం శక్తి లాభం లేదని గురువు దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞాపనం చేశాడు ఆయన అన్నాడు ఆయన కాలం నీకు ప్రతికూలంగా ఉంది అనుకూలంగా లేదు ఇప్పుడు బరి చక్రవర్తి గొప్ప విషయత్యాగం చేశాడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అతను యుద్ధానికి వస్తున్నాడు అతన్ని జయించడం అసంభవం కనుక నీవు అమరావతిని వదిలేసి కొంతకాలం క్షేమంగా ఎక్కడన్నా ఉంటే మంచిది తర్వాత కాలం తలసి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు అని సలహా ఇచ్చాడు ఆయన గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఇంద్రాది దేవతలందరూ అమరావతిని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళారు సరే అక్కడ ఏం చేయాలి అక్కడ ఏదో మళ్ళీ తపస్సుకి బస్సు నడుస్తుంది బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనాయాసంగా ఎక్కడా హింస లేకుండా రక్తపాతం లేకుండా తర్వాత ఈ లోపులో ఏమైందంటే కశ్యపు ప్రజాపతికి తొమ్మడుగురు భార్యలు దాంట్లో అదితి దితి అని ఇద్దరు భార్యలు ఒకరు పరమసాత్విక గుణం కలిగినటువంటి వాళ్ళు ఇంకొక ఆవిడ కొంచెం రజోగుణంగా రజోగుణ భూ ఇష్టంగా ఉండేటువంటి ఆవిడ ఆవిడ దితి వీళ్ళందరూ దితిపుత్రులు ఇంద్రాదులు దేవతలందరూ అది పుత్రులు సరే జరిగినటువంటి పరిస్థితికి ఆవిడ చింతిస్తోంది తన కొడుకుల యొక్క దుస్థితికి పాండవులు ఏ రకమైనటువంటి దుస్థితికి కుర్తీదేవి చింతించిందో అలాగే ఆవిడ కూడా చింతిస్తోంది ఒకరోజున కశ్యవ ప్రజాపతి ఆవిడ ఉండి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చాడు వచ్చి దీదురాైనటువంటి భార్యను చూసి అడిగాడు ఏందుకు ఈ దైన్యం పొందను అని సరే ఆవిడ చెప్పింది ఇదిగో ఇలా ఉంది పరిస్థితి మరి వీళ్ళకి ఎప్పుడు క్షేమం కలుగుతుంది అని అడిగింది ఆయన ఒక వ్రతాన్ని ఆవిడకు ఉపదేశించాడు దాన్ని పయోవ్రతము అంటాడు అది చాలా కఠినమైనటువంటిది ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్ర ఆభరణ ధేనువి తోషయే ధృతు తద్విద్ధి ఆరాధనోహరే నువ్వు గురువులని సత్కరించి గోబ్రాహ్మణులు సత్కరించి గోదానాథులు ఆచరించి ఈ వ్రతాన్ని ఆరంభించాలి నువ్వు గురువుని పూజించినప్పుడు అది సాక్షాత్తు శ్రీహరిని పూజించినట్లే గనక తప్పకుండా నీకు నారాయణుడి యొక్క అనుగ్రహం నీకు పొందుతు నువ్వు పొందుతావు ఉపదిష్టస్వ పురుషం భగవంతన్ జనార్దను ఆయన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని నువ్వు ఈ వ్రతాన్ని సక్రమంగా గనక ఆచరిస్తే ఆయన అనుగ్రహం పొంది నీ కొడుకులకి క్షేమం కలుగుతుంది అని ఆ విధి విధానాన్నంతని ఆయన అతిథికి ఉపదేశించడం జరిగింది ఆవిడ అలాగే భర్త చెప్పినట్లుగా యథావిధిగా ఆ వ్రతాన్ని ఆచరించింది ఆవిడ సరే చెట్టు చివరికి వ్రతం అయిపోయిన తర్వాత సమాప్తిలో భగవంతుడు గరుడారూహుడై శంఖక్ర గదాధరుడై పేదవాసుడైనటువంటి శ్రీహరి ఆవిడకి సాక్షాత్కారం అనుగ్రహించాడు సరే ఆవిడ స్తుతించింది అంతా అయిన తర్వాత అమ్మ నీకేం కావాలని కోరు అన్నాడు ఆవిడ తన పిల్లల యొక్క దుస్థితిని చెప్పింది అంటే నువ్వే కాదమ్మా కశ్యప ప్రజాపతి కూడా నా గురించి తపస్సు చేసి ఉన్నాడు కనుక నేనే నీ కడుపుని కొడుకుగా పుడతాను నువ్వేం బెంగపడకర్లేదు నీ కొడుకులకి క్షేమం కలిగిస్తాను అసురులను చంపుతాను అనలేదు నాక్షసనాశం చేస్తాను అనలేదు నీ కొడుకులకి క్షేమం కలిగ కలగ చేస్తాను అన్నాడు మనకు భగవద్గీతలో యోగక్షేమం వ కదా యోగం అంటే లేనిది మనకి కలగడం అనర్థస్య ప్రాపణం యోగ తద్రక్షణము క్షేమ ఇంద్రపదవి త్రై త్రియోగాధిపత్యం ఇంద్రుడికి ఇంతకుముందే భగవంతుడి చేత అనుగ్రహింపబడింది అది మళ్ళీ ఇప్పుడు పొందాలి యోగం ఇంతకుముందు కలిగింది దానికి క్షేమం పోయింది క్షేమాన్ని కలగచేయాలి భగవంతుడు కనుక క్షేమాన్ని కలపచేస్తా అన్నాడు అంతేగాని బరి చక్రవర్తి మొదల రాక్షసుల్ని చంపుతానని చెప్పలేదు శ్రీహరి సరే ఆవిడ పరమానందం పొందింది కశ్యప ప్రజాపతి అతిథి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతకాలం అయిన తర్వాత వాటి గర్భవతి అవ్వడం భగవానుడు వామనుడుగా అవతరించడం జరిగింది ఆయన అవతరించినప్పుడు లోకమంతా కూడా దివ్యమైనటువంటి తేజస్సుతో వ్యాపించిపోయింది గబగబా బ్రహ్మరుద్రేంద్రా సకల దేవతలు దేవగురువు బృహస్పతి దేవరక్ష నారదులు వారు వీరందరూ కూడా అక్కడికి వచ్చారు భగవంతుడిని సేవించుకున్న భగవంతుడిని కీర్తించారు ఆయనకి సంస్కారాలు ఆచరించాలి ఏంటంటే ఈ ప్రకృతి మండలంలో అవతరించాడు కదా ఆయన త్రిపాద్విభూతి నుంచి లీలా విభూతికి వచ్చేసాడు ఆయన కనుక లీలా విభూతిలో జరగవలసినటువంటి సంస్కారాలు ఉన్నాయో అవి నడిపించాలి కనుక కశ్యప ప్రజాపతి ఆ సంస్కారాలను పూర్తి చేశాడు దాంట్లో ఉపనయన సంస్కారం చేసినప్పుడు సాక్షాత్తు కశ్యప ప్రజాపతే ఆయనకు ఉపనయన సంస్కారం చేసి ఎజ్ఞపవీతాన్ని ధరింపు చేశాడు చతుర్ముఖుడు బ్రహ్మదండాన్ని అనుగ్రహించాడు ఉమాపతి కమండలాన్ని అనుగ్రహించి భిక్షాపాత్రను అనుగ్రహించాడు ఉమాదేవి కమండాలను అనుగ్రహించింది సరస్వతీదేవి అక్షమాలను అనుగ్రహించింది బృహస్పతి మేఖలను అనుగ్రహించాడు ఇలా సకల దేవతలు కూడా బ్రహ్మచర్యానికి కావలసినటువంటి సామాగ్రి ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కళ్ళే ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందికి బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు రాక్షసులకి దేవతలకి ఒక చిన్న తేడా ఉంది దేవతలు ప్రమాదం వచ్చినప్పుడు పరిగెత్తుదాన్ని అనుకుంటారు రాక్షసులు ప్రమాదం రాకుండానే ముందు జాగ్రత్త పడతారు శక్తిని వృద్ధి చేసుకుంటారు ఎప్పటికప్పుడు ఈ తేడాలు ఉంది బరి చక్రవర్తి ముల్లోకాలని జయించి ఊరు కూర్చోలేదు ఆయన ధర్మాన్ని ఆచరించడంలో దీక్షితుడై ఉన్నాడు ఎన్నో యాగాలు యజ్ఞాలు ఓ పక్కన తపస్సు ఓ పక్కన దానాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు నిరంతరము ఎక్కడా హింస లేదు స్వర్గలోకాన్ని జయించినప్పుడు కూడా అసలు హింసే లేదు ఆ తర్వాత అసలు లేని లేదు ఇంకా ప్రశాంతంగా ఆయన చేతిలో ఉంది సుభిక్షంగా ఉంది లోకం ఆయన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు మిగతావాళ్ళు యథా రాజా తథా ప్రజాను వాళ్ళు ధర్మబుద్ధులయ్యే ఉన్నారు ఎక్కడా చౌర్యాదులు లేవు అసత్యం లేదు ఎంచేత ఆయన సత్యవ్రత దీక్షా దీక్షితుడు ఆయన ఎక్కడ అసత్యం పలకడానికి అంగీకరించడు ప్రాణం పోయినా సరే అందుకో అల్లా నడుస్తోంది బలి యొక్క పరిపాలన వామనుడు అవతరించేటువంటి టైంకి ఆయన నర్మదా తీర నర్మదా నది యొక్క ఉత్తర తీరంలో మృగుకత్యం అని ఒక పుణ్య స్థలంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఆయన ఓ చాలా బ్రహ్మాండంగా నడుస్తోంది శుక్రాచార్యులు వారి ఆధ్వర్యంలో భృగవంశీయులు ఇంకా మిగతా మహర్షులు వాళ్ళందరూ కూడా మృతిక్కులుగా యాగాన్ని నడుపుతున్నారు ఈయన వామనుడు నెమ్మదిగా ఆ యాగస్థలానికి వచ్చాడు యాగానికి వచ్చాడు ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సును చూ చూసి బలిచక్రవర్తి గబవా పరిగెత్తుకు ఆయనకి అర్ఘ బాధ్యాధులు ఇచ్చి మా ప్రభువును వచ్చిన మూలన్నే మా యాగం సఫలమైంది ఏం కావాలా కోరుకున్నాడు సంభాషణ జరిగింది అర్ధరాజ్యం కావాలా బంగారం కావాలా చక్రవర్తి అడగడానికి ఉంది ఏమి అడిగితే అది ఇవ్వగలడు అవి ఏమీ మూడు అడుగులు మాత్రం ఇవ్వనమని అడిగాడు భూమిని మూడు అడుగులు అడగడంలో వచ్చిన రహస్యం ఏంటంటే ఈయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు మూడు అడుగుల నేల ఎందుకంటే రోజు నిత్యాగ్నిహోత్రుడు కనుక అగ్నిహోత్రం చేసుకోవాలి అందుకోసం మూడు అడుగులు అడిగాడు ఈ రహస్యం వామన పురాణంలో ఉంది వామన పురాణంలో కూడా ఇంకో వామనావతారం ఉంది ధనువు పరిపాలిస్తున్నప్పుడు భగవంతుడు మళ్ళీ అక్కడ ఒక వామనావతారం వచ్చాడు మరొక కలపల్లో అక్కడ కూడా మూడు అడుగులే అడిగాడు మూడు అడుగులతో ఏం చేసుకుంటావయ్యా అని అడిగాడు ధనువు అడిగితే అగ్నిహోత్రం చేసుకోవాలి కదా నేను కనుక మూడు అడుగులు అయ్యి అని కొంచెం తేడాగా ఉంటుంది భాగవతంలో ఉన్న వామనావతారానికి వామనా పురాణంలో ఉన్నటువంటి వామనావతారానికి కొంచెం కథాభేదం ఉంటుంది తేడా సరే నవ్వాడు ఏమైనా నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదన్నాడు తీసుకున్నాడు ఆయన మూడు అడుగులు ఇచ్చాడు ఇక్కడ వాళ్ళ గురువు శుక్రాచార్యులు వారు ఇవ్వద్దని ఆయన అడ్డగించాడు వచ్చినవాడు శ్రీహరి వచ్చాడు నువ్వు మూడు అడుగులు ఇస్తే రెండు అడుగులతోనే ఆయన ముల్లో కాలనే ఆక్రమించేస్తాడు మూడో అడుగు ఇవ్వడానికి నీ దగ్గర ఏమి ఉండదురా నువ్వు సత్యసంధుడివి అసత్యానికి పాల్పడిన వాడు అవుతావు నరకానికి పోతావు అందువలన నా మాట వినువా చాలాసేపు చెప్పాడు అయినా సరే ఆయన మాటను వినలేదు ఎంతోమంది వెళ్ళారు ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళారా కారే రాజులు రాజ్యం అని కలగవే అందువల్ల శివి ప్రముఖులను మరిచిపోయేవా నువ్వు అని గురువు మాటను కాదని ఆయన మూడడుగులు దానం ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు సరే దానం ఇచ్చాడు ఆవిడ బంగారుపు కలశంతో నీళ్లు పోస్తోంది భార్య ఈయన మూడడుగులు దానం ఇచ్చాడు ఒక అడుగుతో కింద ఉన్నటువంటి ఏడు లోకాలు ఆక్రమించేశాడు తన శరీరాన్ని బాహువుల్ని పెంచి పైలో ఒకర్ధలు ఒక ఏడు లోకాలు ఆక్రమించేశాడు ఇంకొక అడుగు మిగిలిపోయింది ఆ అడుగుని ఎక్కడ పెట్టాలి ఆయనే స్పష్టంగా చెప్పాడు ఆయన సత్యదంతుడు కదా అసత్యాన్ని పాలపడ్డు కదా సత్యాన్ని విడనాడాడు కదా ఆయన అందులో పదం తృతీయం కురు శీర్షిమేనిజం నా శిరస్సు మీదే పెట్టవయా అని ప్రార్థించాడు బలిచక్రవర్తి ఇలా ఉండగా ఇక్కడ పెద్దల యొక్క వచ్చిన ఒకటి సత్సంగాస్పృహ గురుముఖాన్ శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ భగవంతుడు అనుగ్రహం పొంది అపునరావృత్తిని పొందాలి అంటే ఇదిగో ఈ క్రమంలో వెళ్ళాలట మొట్టమొదట సత్సంగం చెయ్యాలట మహానుభావుల యొక్క సాహచర్యం కావాలి దానికి గొప్పతనాన్ని మొదటి స్కంధంలో నారదులు వారు సూతుడికి చెబుతారు తన పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ ఇంతకింతకు ముందు ఇంత ముందు జన్మలో మా తల్లిగారు ఒక మహానుభావులు ఇంట్లో పనిచేస్తూ ఉండేది అక్కడికి మహావైరాగ్య సంబంధం లేనటువంటి మహర్షులు వచ్చేవారు వారిని సేవిస్తూ ఆ శేష పదార్థాన్ని నేను భుజిస్తూ ఉండేవాణ్ణి దాంతో నాలో ఉన్నటువంటి కర్మషం కూడా పోయింది వారి అనుగ్రహాన్ని పొందాను వారి అనుగ్రహంతో తర్వాత భగవద్ధ్యానం చలిపి నేను ఇదిగో ఈ రకమైనటువంటి జన్మని నేను పొందడం జరిగింది వారి సత్సంగం మూలాన్ని నేను ఈ జన్మను ఇలా పొందానయ్యా అని నారదుడు వారు సూతుడు వారికి చెబుతాడు కనుక సత్సంగం చాలా అవసరం అంట ఆ తర్వాత గురుముఖాత్ గురువు అనుగ్రహం పొందాలి గురువుని ఆశ్రయించాలి సగురుమేవ అభిగచ్చే సమత్పాండి శోత్రియం బ్రహ్మనిష్టం తస్మై ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయి సమాన్వితాయి అంటుంది గోపనిషత్తు శోత్రుడు బ్రహ్మతుడు అయినటువంటి గురువుని ఆశ్రయిస్తే ఆయన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అది మోక్ష సాధనం అవుతుంది కనుక గురువుని ఆశ్రయించాలి ఓడిపోయినటువంటి బలి చక్రవర్తి తన శౌజపరాక్రమాలని పక్కన పెట్టేసి శుక్రాచార్యుల వాళ్ళని ఆశ్రయించడం జరిగింది అందుమూలన ఆయన విషయత్యాగం చేయించాడు త్రిలోకాధిపత్యాన్ని పొందాడు అది గురువు యొక్క గొప్పతనం గురువు యొక్క అనుగ్రహం వల్ల కలిగినటువంటి విశేషం ఆ స్థితిలో ఉంటుంది ఆ రీతిలో ఉంటుందిట కనుక గురువుని ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం సత్సంగా భవని స్పృహ శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ గురువు అనుగ్రహంతో గురువుని దగ్గర పెట్టుకుని భగవంతుడిని కనుక ధ్యానం చేసినప్పుడు ఆశ్రయించినప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మూడవ అంశం ఇక్కడ అదే జరిగింది ఆయన గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాడు విషయుగాన్ని చేశాడు ముల్లోకాలని జయించాడు వరచక్రవర్తి గురువుని భక్తితో ఆరాధించిన కారణంగా ఆయన ఎందు ఏ రకమైనటువంటి దోషాన్ని భగవంతుడు చూపుకోలేకపోయాడు చూపలేకపోయాడు ఏదైనా దోషం ఉంటే దుష్టశిక్షణ చేద్దామని బయలుదేరుండేవాడు ఆయన ఎందు ఏమీ దోషం లేని పరిస్థితుల్లో ఆయన పోని యుద్ధం చేసి బలిని మిగతా వాళ్ళని సంహరించినట్టుగా హిరణ్యకిష్పుణ్ణో మనోహళ్ళో మనోహళ్ళో సంహరించినట్లుగా బలి సంహరించడానికి రాలేదు భగవంతుణ్ణి దిద్దుబాటు చేయడానికి వచ్చరి చక్రవర్తిని దిద్దుబాటు చేయడానికి వచ్చాడు పాడైపోతున్నటువంటి కొడుకుని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి తండ్రి ఏ ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తాడో అటువంటి ఆలోచనతో వచ్చాడు భగవంతుడు వామనుడిగా అంతేగాని శిక్షించడానికి మాత్రం రాలేదు కారణం ఏమిటి అంటే మొట్టమొదటిది గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు ఆయన యొక్క అనుగ్రహ విశేషం వలన సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు ఎక్కడా ధర్మాన్ని అతిక్రమించలేదు సత్యాన్ని ఎక్కడా జవదాటలేదు ఇక ఏ దోషం ఉంది ఆయన నిగ్రహించడానికి సరే మూడు అడుగులు దానం చేశాడు ముల్లోకాలని ఆక్రమించేశాడు మూడు అడుగు ఏమిటి అంటే పదం తృతీయం కురుషీర్షుమే నిజం అని తన పెట్టుకోమన్నాడు ఇక్కడ రహస్యం ఏమిటంటే ఈ సమయంలో శుక్రాచార్యులు వారు చేపించారు నువ్వు సకల భాగ్యాలని సకల భోగ భాగ్యాలని నష్టపోతావు అని అక్కడ భగవంతుడి యొక్క సంకల్పం చేత శుక్రాచార్యులు వారు శపించారట ఎందుకు శపించవలసి వచ్చింది అది శాపమా అది ఆగ్రహమా అనుగ్రహమా అంటే శుక్రాచార్యులు వారి శాపం కూడా అనుగ్రహమేట ఎల్లాగా వరి చక్రవర్తికి వరి చక్రవర్తి సి ఫలిచక్రవర్తిని నిగ్రహించడానికి భగవంతుడు రావడానికి కారణము రెండే రెండు కారణాలు ఒకటి మమకారము రెండు అహంకారము ఆయన వెనక్కాలంటాడు లోకమీశ్వరం అంటాడు ఈ ముల్లోకాలకి ఈశ్వరుడైనటువంటి నన్ను నీ మాటలతో చాలా సంతృప్తిపరిచావు నీకేం కావాలో కోరుకో అని అడిగాడు వామను బలిచక్రవర్తి లోకమీశ్వరం అంటే ఈ ముల్లోకాలు నావి అనేటువంటి మమకారం చాలా గాఢంగా ఉండిపోయింది అప్పటికే ఈ ముల్లోకాలని నియమనం చేయగలిగినటువంటి శక్తిమంతుణ్ణి నేనే అనేటువంటి అహంకారం ఉండిపోయింది ఈ రెండూ తొలగించేస్తే బరి చక్రవర్తి దిద్దుబడి ఇది భగవంతుడి యొక్క సంకల్పం దీంట్లో మమకారాన్ని శుక్రాచార్యుల వారి శాపం ద్వారా పోగొట్టాడు ఎప్పుడైతే భోగభాగ్యాలు అన్ని నశించాయో ఇక మమకారమే ఉంటుంది ఇది నాది అని చెప్పుకుందికి ఏ వస్తువు లేదు అక్కడ అది పోవాలి అది పోతే కానీ మమకారం పోతే కానీ అహంకారం పోదు అందులో మమకారాన్ని గురువు ద్వారా పోగొట్టాడు భగవంతుడు ఇక రెండో అంశం అహంకారం అహంకారం ఎప్పుడు పోతుందండి తలకాయి వంచినప్పుడు పోతుంది అన్నమేయం కదంచనా అంటే పోదు రావణాసుడికి మళ్ళీ పెద్ద దగ్గరకో భగవంతుడి దగ్గరకో వెళుతున్నాం నమస్కారం చేస్తున్నాం నమస్కారం చేస్తూ తలకాయ కూడా కొంచెం ఉంచి నమస్కారం చేస్తున్నాం ఈ తలకాయ ఉంచడానికి కారణం ఏమిటంటే నేను అహంకారాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పడం అలా తలకాయ ఉంచకుండా వాడి మోహంలోకే చూస్తే వీళ్ళ అహంకారం కిందే అవుతాడు అందుకనే పెద్దలకి దైవానికి మనం సాష్టాంగ నమస్కారం చేయడం పరి పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయడం అందుకే వచ్చింది కేవలం రెండు చేతులు జోడించి నమస్కారం చేసిన దాంట్లో ఈ వైలక్షణ్యం లేదు ఇంకొక రహస్యం కూడా ఉందని ఒక ఆయన పెద్ద రాశారు నమస్కారం చేసినప్పుడు తలకాయ వంచి నమస్కారం చేసినప్పుడు ఎద్రవాడి హృదయాన్ని అభిముఖంగా ఉంటుందట ఈ రెండు చేతులను అంటే ఆ జీవుడిలో ఉన్నటువంటి హృదయ పుండరేకంలో వేయించేసి ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేస్తున్నట్టుట అందువల్ల తలకాయి వంచి నమస్కారం చేయమన్నాడు కొంచెం వంగి నడ్డు కూడా కొంచెం వంగుతుంది ఆరు అడుగులు వాడు ఐదు అడుగులు వాడు అవుతాడు అందుకుని అహంకారాన్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధపడి తలకాయి వంచాడు పదం తృతీయం పురుషు శీర్షం మీ నిజం నీ నా నెత్తి పెట్టవయా అహంకారం పూర్తిగా పోవాలి అంటే మార్గం అన్నాడు అందుకుని శిరస్సుని ఇచ్చాడు ఆయన మరొకరు ఒకచోట నిగ ఇక్కడ ఈ విషయాన్ని ఎక్కడో ఎత్తుకుని నిగమాంత దేశకులు వామనావతారం గురించి చెబుతూ పైకి వెళ్ళినటువంటి శరీరం ఉంది కదా బాహువులో వీన్ను ఇవి అన్ని లోకాలనే ఆక్రమించేసింది భగవంతుడి దర్శనం జరుగుతోంది అందరూ భగవంతుడిని సేవించడానికి రండి అని జాంబవంతుడు డంకా మోగించుకుంటూ పరమాత్మతో సమానంగా ఊర్ధ్వలోకాలకు పరిగెత్తాట అన్ని దిక్కులకి ్రహ్మగారు ఆయన యొక్క కమలలోంచి పరమాత్మ యొక్క పాదాన్ని అభిషేకం చేస్తాడు ఈ అభిషేక జనం అంతా కూడా ముల్లోకాలు వ్యాపించిందిట ఎలా వ్యాపించింది ఆయన పాదముద్రలతో వ్యాపించిందిట ఏమిటి దాని రహస్యం ఉంటే వేదాంత దేశులు అంటారు ఒక చోట ఇదంతా నీదన్నవు కదా ఇక మళ్ళీ నీలాంటి వాళ్ళు వచ్చి నాది నాది అని అనకుండా కలెక్టర్ గారు ఓ పది ఎకరాల భూమి బలానా వాడిది అని చెప్పడానికి ఒక కాగితం రాసి దాని మీద వారి ముద్ర వేస్తే ఇక మళ్ళీ దానికి తేడా వేరే సందేహం ఏమీ ఉండదు కదా ఎవరు దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళలేదు కదా అందువలన భగవంతుడు తన యొక్క సీలుని వేశాట పాదవరు ముద్ర ద్వారా ఈ భూమండలం మీద మీద ఇప్పుడు ఇక పూర్తిగా అహంకార మమకారాలు పూర్తిగా బలి చక్రవర్తికి పోయాయి అందుకుని ఆయన ఆ సరస్వ అందుకనే ఇక్కడ బ్రహ్మగడిగిన బాదము బ్రహ్మముతా అనే బాదము అంటాడు సాక్షాత్తు చతుర్ముఖుడు అభిషేకం చేశాడు అదిగో అటువంటి రీతిలో బలి చక్రవర్తికి నశింప చేశాడు భగవంతుడు అదే టైంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు వరుణపాశాలతో బంధించాడు బలచక్రవర్తుని స్వామి ఆయన వచ్చి ఏమయ్యా మానవుడు కనీసం నన్ను కూడా స్మరించకుండా ఆయన్ని వీడిని బంధించావు ఏమి ధర్మంగా ఉందా నీకు అని అయన అప్పుడు అంటాడు వీళ్ళకి నీ మనవణ్ణి అనుగ్రహించడానికి వచ్చాను తప్ప నేను నిగ్రహించడానికి రాలేదయ్యా నా యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు గురువు చెప్పించినప్పటికీ కూడా శాపానికి కూడా భయపడకుండా మూడు అడుగుల్ని నాకు దానం వీయడానికి సంసిద్ధుడయ్యాడు అదిగో దానివలనే నా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు ఆయన అతన్నేమో నీ శిక్షించడానికి రాలేదు శిక్షించే ఆలోచన కూడా లేదు నీ మనవణ్ణి అంతేకాదు నిత్యం ద్రష్టాసిమాన్ తత్ర గదాపాణిం అవస్థితం మీ వాడికి రక్షణగా నేనే ఉంటాను గదన ధరించి పాతాళ లోకంలో ఒకవేళ రేపొద్దున ఎప్పుడున్నా నీలాగా వేరే వేరే ఆలోచనలు చేస్తాడేమో అని అనుమానం కూడా అక్కర్లేదు కారణం ఏమిటంటే హిరణ్యకశపుడు వధ తర్వాత ప్రహ్లాదుడు చాలా కాలం రాజ్యం చేశాడు మిగతా కొంతకాలం అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి ఇదిగో ఇల్లా ఇల్లాగా ఇల్లగా శ్రీహరి ఇలా చేశాడు ఇలా చేశాడు మీ తండ్రిని ఇలా చేశాడు మీ పెద్దని ఇలా చేశాడు వారిని ఇలా ఇలా సూచించాడు ఎప్పుడు దేవతల పక్షపాతి అయినా నువ్వు అవేమీ పట్టించుకోవు చేయవు అని ఇలా నిమ్మది నిమ్మది నిమ్మది నెమ్మదిగా ప్రరోచనం చేశారు ప్రహ్లాదుడికి సరే విన్నాడు ఏమి మాట్లాడలేదు సరే అయిపోయింది ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారు ఇరవై రోజులు శ్రీహరితో యుద్ధం చేశాడు ప్రహ్లాదుడు అసలు యుద్ధం చెయ్యాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ప్రహ్లాదుడు అతడు వాడికి మహాభక్తుడు కదా అడుపులో ఉండగానే సాక్షాత్తు నారదుడు భగవతత్వాన్ని ఉపదేశించాడు తన ఆశ్రమంలో ఉంచుకుని అటువంటి మహర్షి యొక్క వచనాల చేత ఉపదేశించేత మహాభక్తాగ్రవిడైనటువంటి ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఎలా కలిగింది అంటే తమో గుణ భూయుష్ఠులైనటువంటి వాడితో సంగం చేత అందుకనే సత్సంగా స్పృహ అని మొట్టమొదటి పదం అక్కడ వేశారు దుష్టుల సాంగత్యం అలా ఉంటుంది ఎంత మంచివాడైనా చెడిపోతాడు ఎంత ముత్యానికైనా మాలిన్యం వంటుతుంది ఎంత బంగారానికైనా మారణ్యం అంటుతుంది అది మళ్ళీ ఆ బంగారాన్ని బట్టుకెళ్ళి పోయిలో పడేయవలసింది నిప్పుల్లో పడేస్తే కానీ అది మళ్ళీ స్వచ్ఛతని పొందదు ఇక్కడ ప్రహాదుడికి అదే పరిస్థితి వచ్చింది సరైన తర్వాత భగవంతుడు ఇరవై ఒక్క రోజులు యుద్ధమైన తర్వాత భగవంతుడు అనుగ్రహం చేత మళ్ళీ అతను దిద్దుబాటు చేయబడ్డాడు అలాగా తిరోగమనం ఉండదు నీ మనవడకి ఎంచేత ఏ రకమైనటువంటి దుష్టభావాలు ఆయండి దరి ఉండిలాగా ఉండేలాగా ఏ రకమైనటువంటి భావాలు అంటకన్నా ఉండిలాగా నేనే కదా బాణిలే కూర్చుంటాను అన్నాడు మద్దర్శనం మహాహ్లాదధ్వస్త కర్మ నిబంధన నా దర్శనం చేత ఆసురభావాలు అక్కడికి రాకపోవడమే కాదు ఇక ఏవన్నా ఉన్నా అవి కూడా నశించిపోతాయి కొండగోపనిషత్తులో యశ్యశ్చితేరవర్ణం కర్తారమీసం కర్తారమీసం బ్రహ్మయోని తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనహా పరమూ సామ్యముపైతి అంటుంది ఉపనిషత్తు భగవంతుడి యొక్క దర్శనం కలిగినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఇటు ప్రారంధ పా జన్మల్లో ఆర్జించినటువంటి ఏ కర్మల యొక్క ఫలమైతే అయితే ఉంటుందో సంచితకర్మంతా ఆ సంచిత కర్మ ఆగామి కర్మతో పాటుగా ప్రారంధకర్మ కూడా నశించిపోతుందట తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముతి పుణ్యపాపే విధూయ పుణ్యము పాపము కూడా పోతాయట అదేమిటండి పుణ్యం కోసమే కదా ఈ దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు తపస్సులు ఇవన్నీను అంటే మోక్షానికి రెండూ సంఖ్యళ్ళే ఒకటి ఇనప సంఖ్యు ఒకటి బంగారపు సంఖ్యళ్ళుట ఆ రెండూ పోతేనే పూర్తిగా వీడు మోక్షానికి అర్హుడు కనుక విధూననం చేస్తాట భగవంతుడి యొక్క అనుగ్రహం చేత భగవద్ దర్శనం కలగడం మూలాన్ని ఆ రెండూ విధూననం అయిపోతే విధూనం అంటే ఏమీ లేదు పక్షి తన అంటుకున్నటువంటి మారిన్యాన్ని ఎలాగైతే ఒక్కసారిగా విధులు చేస్తుందో మూలాన్ని మళ్ళీ స్వచ్ఛత పొందుతుందో ఆ రకంగా భగవద్ అనుగ్రహం భగవద్ దర్శనం పొందినటువంటి మోక్షగామి పుణ్యపాప విధూననం చేస్తాడు నిరంజన పరమం సామ్యము అయితే భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతాడు అని ముండగోపనిషత్తు చెబుతుంది అదిగో ఆ స్థితిని ఇక్కడ పొందాడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు కంటే కూడా గొప్ప అనుగ్రహాన్ని పొందాడు తాతను మించినటువంటి వాడు ఇంచేత తిరోగమనం లేకుండా నీ మనవడలు చేస్తానయా నేనే గదాపాడిని అక్కడ కాపలా కాస్తూ ఉంటాను ద్వారం దగ్గర సెంట్రీ సెంట్రీ ఉద్యోగం చేస్తానయా నీ మనవుడికి అని వరాన్ని ఇచ్చాడు భగవానుడు అంతకంటే విశేషం ఏం కావాలి అంతకంటే సౌభాగ్యం ఏం కావాలి అంతేకాదు నీ మనవుడికి రాబోయేటువంటి కల్పంలో ఇంద్రపదం అని ఇదిగో ఇప్పుడే అనుగ్రహిస్తున్నా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చేస్తున్నాను నేను నీ మనవడ అని కాబోయేటువంటి ఇంద్రపదం అని కూడా ఆయన భగవంతుడు అనుగ్రహించాడు భగవంతుడిని భక్తితో సేవించాలి గురువుని భక్తితో సేవించాలి ఇక్కడ శుక్రాచార్యుల వారిని చాలా భక్తితో సేవించాడు వరిచక్రవర్తి భగవంతుడిని చాలా భక్తితో భావన చేశాడు అది లేదే ఇక ఏమీ ఉపయోగం లేదు ఆ విషయాన్ని నారదులు వారు ప్రథమాధ్యాయంలోనే చెప్పారు సూతులు వారికి భక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతూ చాలా విస్తృతంగా చెప్పాడు నారదులు వారు ఆరాధన ఎలా చెయ్యాలంటేట ఒక చంటి పిల్లవాడికి నీళ్లు పోస్తాం ఆ తర్వాత వాడికి ఏదో సాంబ్రాన్ని పొగ వేస్తాం నీళ్లు పోసేటప్పుడు ఎంత శ్రద్ధగా ప్రేమగా ప్రీతితో పోస్తాము పొగవేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా ప్రేమతో వేస్తాము భగవంతుడు ఆరాధన కూడా అలాగే చెయ్యాలట నా యమాత్మా ప్రవచనైన లభ్యాన మేధయాన భోనాశ్యుతేన యమేవయ్ అంటుంది కౌచోపనిషత్తు మనం భగవంతుణ్ణి ఆరాధనా పూర్వ ఆరాధన రూపంలో ప్రేమిస్తే పరిణితి చెందినటువంటి భక్తికే ప్రేమ అని పేరు వధుసూద సరస్వతి యతీంద్రులు వారు భగవద్భక్తి రసాయనంలో చాలా విస్తృతంగా వివరించారు అటువంటి ప్రేమతో కనుక భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి మనం వరిస్తే భగవంతుడు వీడు నావాడే వీడు నావాడే వీడిని చూసుకోవాలి వీడు యోగక్షేపాలు నావే అని భగవంతుడు మన వరిస్తాడు ఎమ్మేవయ్యే శునితే భగవంతుడి చేత మనం వరింపబడాలి భగవంతుడు ప్రహ్లాదు వరించాడు వరి వరించాడు ధ్రువుణ్ణి వరించాడు కారణం వాళ్ళకు ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి ఫలాభిసంధిరహితమైనటువంటి భక్తి అదిగో భక్తి యొక్క స్వరూపం మహానుభావుల చరిత్రలో మనకు అలా కనిపిస్తుంది అటువంటి చరిత్రల్లో వరిచక్రవర్తి యొక్క చరిత్ర ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు వరి చక్రవర్తి దగ్గర మెయినైనాక రమ్మట ఒక మేలైనా కరంబంట మే మేలు కాదే రాజ్యము గీజ్యమని కాయపు సతమూనాపాయం అంటాడు పోతనాచుడు పోతనామాచుడు ఆయన చెయ్యి కింద పెడుతున్నాడయ లక్ష్మీపతి శ్రీ అప్పతీ దేహి అని నేను అంటే భక్తుడు చేతిలో ఓడిపోవడానికి భగవంతుడు చాలా ప్రీతితో సంసిద్ధుడవుతాడు మాట అలా వరించాడు బలి అదిగో అటువంటి భక్తి స్వామీజీల యొక్క అనుగ్రహం వారి అనుగ్రహపూర్వకంగా భగవంతుడి అనుగ్రహం చేత మనందరికీ కలగాలని ఆ దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థిస్తూ వందే పార్థముఖైన శోభితపదం శ్రీసారథిం ప్రత్యహం శ్రీ గురుభ్యో నమ స్వస్తి